ఈ రోజు స్కై పార్ అందరికి మన ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రయాణం చేయంక వైశుద్ధ ప్రేమల దేవ కృపణ తండ్రి దేవ యేసు బంధనాలు కృతజ్ఞతలు సర్వాధికారి వందనాలు తండ్రి దేవాడ ప్రభా కాల్చి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి మరి యొక్క సమయంలో ప్రభావ తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా నీ యొక్క ప్రజెన్స్ ఉంచండి తండ్రి దేవ యేస ప్రభా ప్రభా మేము చేసిన ప్రతి పాపమే కనిప్రభ శాపమే కనిప్రభ ఏచుకోసి ఒక రక్తం చేత కరిగిపోయిన ప్రభా మొన్న పరిశుద్ధ పరిశుభ్ర తండ్రి దేవ యేసు ప్రభా మరి దిన ప్రభ అనేకులకు కూడా ప్రభావం ప్రకటిపర ప్రభా మరి మేము కరెక్ట్ గా జీవించాల ప్రభా దేవాస నీ అందు భయభక్తి కలిగే జీవితం మాకు అనుగుణయించిన ప్రభా దేవాభ ప్రతిరోజు ప్రభా నీ యొక్క వాక్యాన్ని సరైన ప్రభా వాటి ప్రకారం మేము నడుచుకున్నకు సాయపడమని ప్రార్థిష్టం తండ్రి దేవయేశ మరి యొక్క పరిస్థితిలో కూడా ప్రభా ఎంతో మంది ప్రభులు రాలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి వారిని అంతా కూడా కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ప్రభా యొక్క సన్నిధికి ప్రభా గాలమేసుకొని లెక్కారండి తండ్రి దేవాయశ్వభ మరి లోకంలో ఎక్కడ చూసినా గానీ గలిబిలి ఉంది ప్రభా అయినా కాని ప్రభా యొక్క గల్లి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు తండ్రి తప్పించే ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయసు ప్రభావ ప్రతి దేశంలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా దేవాసూ ప్రభావం మళ్ళీ ఆ యొక్క వైరస్ మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నాం కబటి కాబట్టి ఆ యొక్క చైనా దేశాన్ని కూడా మీరు కాపాడండి అక్కడ ఉన్న ప్రజలను రక్షించుకునే తండ్రి వారు కూడా ప్రభాని సన్నిధికి రావాల్సిందే ప్రభా వాళ్ళంటి వారితో కూడా ప్రభావి దర్శించండి మాట్లాడండి తండ్రి దేవాయత్సా ప్రతి దేశ దేశాల మధ్యలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత ఏం పండి ప్రభా ప్రతి చిన్న పిల్లల్ని కూడా మీరు కాపాడండి రక్షించుకునే తండ్రి దేవాయత్స ప్రతి వారిన నీ సన్నిధికి లాక్కారండి ప్రభా ఎవరు కూడా ఈ యొక్క సమయం వ్యర్థం చేసుకోడానికి వీలేదు తండ్రి ప్రతి బిడ్డ నీ యొక్క సన్నిధికి రావాల్సిందే ప్రభా వారిని మీరు గాలమేసుకొని తండ్రి ప్రతి బిడ్డతో మీరు దర్శించండి మాట్లాడడం తండ్రి ప్రతి బిడ్డకు స్పష్టపరిచని ప్రభా దేవాస ప్రభ మరియు మా దేశం పట్ల ప్రభ కనీకరించండి ప్రభాని యొక్క దయ చూపించండి ప్రతి యొక్క సన్నిధికి లక్కరం అని ప్రార్థించడం తండ్రి దేవాయసు మీరే మాకు తోడని నడిపించండి పాట ద్వారా మాయమ పొందడం తండ్రి వాకుచిత ప్రభా మీరు మాతో మాట్లాడి మా జీవితం సరిదిద్దుకొని ప్రభా యొక్క వాక్యం సరైన నడుచుకోవడానికి ప్రభా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి అది రీతిగా తండ్రి ఆది అంతం ప్రభ మీరే తోడని నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థం తండ్రి ఆన్లైన్ థ్యాంక్ యూ అక్క పాట పాడుతున్నాము మేము పాట పాడుతున్నాం నిత్యముస్తుతించిన రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా ని త్యాగము మరువలేను నిత్యముస్తుతించిన రుణము తీర్చలేను సమస్తమునికిచ్చినీత్యాగము మరువలేను రజ రజ రాజా రజతి రాజుమునీ దేవా దేవదేవా దేవతి దేవుడవు రాజరాజ రాజా రజతి రాజుమునీ దేవా దేవా దేవాతి దేవురవూ నిత్యము స్థుతించినాలి రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతముయున్నవాడా ద్వితీయ దేవుడా ది ఎంత మున్నవాడ అంగళార్ నాట్యముగా మార్చివేసిన నా ప్రభువు అంగళార్పును నాట్యముగా మార్చివేసిన ప్రభు రాజ రాజ రాజా రాజాతి దేవా దేవా దేవా దేవాతి దేవుడవు రాజారాజ రాజా రజాతి దేవా దేవా దేవా దేవతి దేవుడవు నిత్యము స్తీరుణము తీర్చలేను సమస్తమునికిచ్చినా ని త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన దేవుడా జీవమిచ్చిన నాదు జీవజలముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బోగ్గద్దకు నన్ను నడిపిన కాపరి రాజా రాజా రాజా రాజాతి రాజవు నీవు దేవా రాజా రాజా రాజా రాజాతి రాజవు నీవు దేవా దేవా దేవా దేవాతి దేవుడవు నిత్యము స్తటించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీ త్యాగము మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన నా ప్రభు మాటతోనే సృష్టినంత కలుగజేసిన నా ప్రభు రాజ రాజారాజా రాజాతి రాజువు నీవు దేవా దేవా దేవా దేవాతి దేవుడవు నిత్యము స్థుతించినా నీరు నము తీర్చలేను సమస్తమునికిచ్చినా నీత్యాగము రాజా రాజా రాజా రాజాతి దేవా దేవా దేవా మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న వాక్యంలో నడిపిస్తారు అందరికి ప్రార్థిస్తాం కనిపిసుకోండి పరిశుద్ధు రవ్వకు దేవ సర్వోనతుల తండ్రి మీకు వదనాలు అయినా ప్రభు ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడేందుకు మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రభావ మిమ్మల్ని స్థితించలాగా గనపరచలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో మందినాలు మీ యొక్క శరత్నాల్లో పాల్పొందిన యోగ్యతను మరోసారి మీ జాత మా జీవితంలో మీకు ఎంతో మందినాలు అదొక గొప్ప ధన్యత ప్రభావ ఎందుకంటే అందులో పాల్పొందిన వాడు ఎన్నడూ వాక్యం చదివిస్తుంది అయినా కాబట్టినైనా అందులో మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కాబట్టినైనా ఈ లోకంలో ప్రభా మేము ఇందు నిమిత్తమే ఇంకా ఉన్నాము అనేది మీరు మా ఒక ముఖ్యమైన పని మాకు అప్పగించబడింది అది మేము మర్చిపోకుండా జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని గ్రహించాలా ప్రభా దాని ప్రకారంగా మరి విశేషంగా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరి జీవితంలో నూతన కార్యం జరిగించండి స్వస్థతలు తెచ్చేయండి ప్రతి చోట మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమండి పరిశుద్ధ నామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరము మనముంటుంది బొబులోను కాలం అని ఆ యొక్క క్యాలెండర్ సూచిస్తూ సూచిస్తుంది బొబులోను కాలంలో వాళ్ళు కనుక్కున్న ఈ కాలం ఈ సమయం ఈ యొక్క క్యాలెండరు అది తిరిగి మన కాలంలో ఉంది అనే దానికి సూచిస్తూ ఉంది బొబులోను ప్రకృతి సహజంగా లేదు కానీ అది ఆత్మీయ స్థితిలో ఉంది ఈరోజు ఎందుకంటే ఎక్కడ చూసినా అయోమయ స్థితి గలివిలి అన్న విషయం మనకు అందరూ తెలిసిందే కాబట్టి మనకి ఎక్కడికి పోయినా సమాధానం దొరకదు ఈ రోజులలో కాబట్టి మనం కేవలం ప్రభులోనే ఆ సమాధానాన్ని పొందుకోవాలా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ముఖ్యంగా మనము ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యాయము చివరి ముగింపు దశకు వచ్చేస్తాం చివరి వాక్యాలకి దశకు దగ్గరకు ముఖ్యంగా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము వదేడ వస్త్రాన్ని మన మీద చూడబోతున్నాం దీర్ఘంగా అంతకుముందు పోయిన వారం వరకు మనం చూసిన విజ విధానంగా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ యొక్క మనుష్య సంబంధించిన విషయాలు దీర్ఘంగా చూస్తా ఉన్నాము మనుష్య అంటే ఎవరు అనేది అది మనకి ప్ర ప్రాంత పుస్తకాలలో అనేక ప్రాంతాలలో మనకు అది కనిపిస్తున్నా దాన్ని మనము క్రొత్త నిబంధన పుస్తకాలకు తీసుకొచ్చుకున్నప్పుడు అందులో ఉన్న ప్రాముఖ్యత ఏదనేది మనం పోయిన ఆదివారం వరకు చూస్తా ఉన్నాము ఈరోజు ఒక మరి విషయాన్ని నేను చూపించి దాన్ని ముగించేస్తాను దాని ఏళ్ళలో అంటే దేవుడు తన యొక్క ఈ లోకంలోకి అన్న సత్యము ఈ తెలుసు కాబట్టి ఆయన నిజంగా నువ్వు మనుష్య అని శాస్త్రులు ప్రభు ఆ యొక్క నూతన నిర్మాణ కాలంలో ఉన్న ఆయన పరిచర్య చూస్తే అది ఇంకో రీతి కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది అది వాళ్ళు ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటారు ఏంటంటే మెస్సయా వస్తే మాకు ఈ యొక్క నుంచి స్వాతంత్రం విడుదల కల్పించి విజయాన్ని అనుకరించి తన రాజ్యాన్ని శాశ్వత కాలం స్థాపిస్తాడని కానీ మనకు తెలుసు ఇది ఆత్మీయమైందని కానీ వాళ్ళు ఈ రోజు కూడా అది ప్రకృతి సహజమైన ప్రవచనం అనుకుంటున్నారు మనకు తెలుసు అది ప్రకృతి సహజమైనదే కానీ ఎప్పుడు అంటే ఈయన రెండవ రాకడా సమయంలో ఆయన తిరిగి వచ్చినప్పుడే సమస్త ఈ లోక రాజ్యాలన్నీ ఆయన అవుతాయన్న విషయం కానీ ఆయన రాజ్యము ఎప్పుడో స్థాపించబడిందని మనము పైగులగిస్తున్నాం ముఖ్యంగా యోహాను భక్తుడు బాప్తి ఈ విషయాన్ని మనకి పరిచయం చేస్తాడు పర్లోక రాజ్యము సమీపించినది అని ఆరంభించినవాడైనా కాబట్టి పల్లభరాజ్యం సమీపించింది ఇప్పుడు మన ప్రభు ఈ లోకంలో మరణించకముందు ఆరంభమైంది అది పరిపూర్తి చెందే స్థితికి మన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇసలు ప్రజలు మటు కూడా ప్రకృతి సహజంగానే మెస్ వస్తాడు ఆయన ఒక యుద్ధశాలి ఆయన యుద్ధాలు చేసి ప్రపంచంలోని దేశాలన్నింటినీ కూడగొట్టి శత్రువులను తన కాళ్ళ క్రింద అదిని పెట్టుకుంటాడు అప్పుడు ఇసల్ ప్రజలు శాశ్వతంగా పరిపాలిస్తారు అనేది వాళ్ళ యొక్క అవగాహన కానీ మనకు తెలిసిదంతా ఆత్మీయమైంది పాతలి గతించినవి సమస్తం క్రొత్తమైనవి అన్న వాక్యం కూడా మనకు తెలిసిందే కాబట్టి ఈరోజు ముఖ్యంగా పంతొమ్మిదవ అధ్యాయంలోని కొన్ని విషయాలను చూసి మనుషు కుమార్కు సంబంధించిన విషయాలని మరి కొన్ని చూస్తూ ఉంటాం కాబట్టి పంతొమ్మిదవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడవ అక్షణంలో ఎవరికైనా అవకాశం ఉంటే చదవచ్చు లేకుంటే నేనే చదువుతాను ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యయము పది ఏడా వచ్చి అయితే ఇక్కడ ఒక దూత గురించి పరిచయం చేయబడుతుంది కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దూత అనగా ఎవరు అనే అతనికి ఒక అప్పగించబడింది కాబట్టి అది ఏం చూస్తే ఆ దూత ఎవరో మనం గ్రహించగలం ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా రాయబడింది అంటే సింబల్స్ అంటాం ఇంగ్లీష్ లో అన్ని సింబల్స్ లేక అన్ని చిహ్నాలు ఉంటాయి కాబట్టి ఆ చిహ్నాలను అర్థం చేసుకుంటేనే కానీ మనము అందులో ఉన్న మనిషి ఎవరు అందులో ఉన్న జీవులు ఎవరు అనేది మనం గ్రహించలేము కాబట్టి అది మనకు మనం ఎప్పుడో నేర్చుకున్నాం కూడా ఈ సింబాలిక్ లాంగ్వేజ్ అంటాం దాన్ని కూడా చిహ్నపరమైన భాష దేవుడు అటువంటి భాషతో తన బిడలతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఇవి మనకు అనుగ్రహించబడ్డాయి అంటాడు వాళ్ళు వాటిని గ్రహించక లేరు అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి పదిహేడవ ధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచ్చ పదిహేడవచనము ప్రటన్ గ్రంథము పంతొమ్మిది అధ్యయము పదిహేడు పద్దెనిమిది అని చూడబోతున్నాం ఏంటంటే మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచి కాబట్టి వ్యూహాను భక్తుడు చూస్తున్న దర్శనం ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండట చూచి అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండే వారి మాంసమును స్వతంత్రులేమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తినటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను కాబట్టి చూడండి ఇక్కడ మొత్తము సృష్టిలో ఒక వింతకరమైన ఆ యొక్క విషయం జరుగుతుంది అక్కడ దీని ప్రకారం చూస్తే అందరూ మరణించడం అన్న విషయం ఇక్కడ చూస్తాము అయితే ఒక శబ్దం వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక గొప్ప విందు మీరు దాన్ని అండర్లైన్ చేసుకోవాలా ఇక్కడ ముఖ్యంగా పద్దెనిమిదవ వచ్చినప్పుడు చివరి భాగంలో చూస్తున్నాము గొప్ప దేవుని గొప్ప విందు అని చెప్పబడింది ఇక్కడ అయితే మీరు అదే రీతిగా అటు పైన ఆదివారము భవిష్యం అని చూసింటాము ఎక్కడ చూసింటాము అదే అధ్యాయం చూడండి ఒకసారి అదే అధ్యాయము కొంచెం పైన చూస్తే తొమ్మిదో వచ్చినందు మరి అతడు నాతో ఇలాగ చెప్ గొర్రె పిల్ల విందుకు పిలవబడ్డవారు ధని అని వ్రాయము కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిదో అధ్యాయంలో రెండు విందులు ఉన్నాయి కాబట్టి ఏ విందుకి మనం పిలవడ్డము అనేది మనం అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఈ రెండు విందులు దేనికి సంబంధించినవి దాని దానికి వచ్చే ఆ అతిథులు ఎవరు ఆ విందులో పాల్పొందే వాళ్ళు ఎవరు ఈ సూచనలు అర్థమైతే నీ ఆత్మీయ స్థితి మారిపోతుంది మరి విశేషంగా నువ్వు పరిశుద్ధంగా బహు జాగ్రత్తగా ఆయన కొరకు నాజీలు చేయబడ్డ జీవితంలో నువ్వు జీవించగలవు అన్నట్టు కాబట్టి ఏ రీతిగా అర్థం చేసుకుంటావు మనం అనేక పర్యాలు ప్రశ్నలు ఇస్తూ ఉంటాము ఏంటంటే నీకు ఏ రీతిగా అర్థమైంది నీ యొక్క వ్యక్తిగత ఆ యొక్క ఈ విషయాలను ఏ రీతిగా అర్థం చేసుకున్నావు ప్రార్థనా పూర్వకంగానే కానీ నీ బైబుల్ స్టడీ కామెంట్రీస్లలో చూసుకొని కానీ నేర్చుకొని మనం చూసినాము గతంలో బైబుల్ కామెంట్రీస్లలో అనేక వర్యాలు ఇవి తగ్గిపోవడం వీటిని మనం చూడలేదు అన్నట్టు చాలా మటుకు కామెంట్రీస్లలో ఇవి లేవు ఒకవేళ మెన్షన్ చేసిన వాటి గురించి అక్కడ అంత దీర్ఘంగా వాటిని విశదీకరించకుండా వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం మనం ఎందుకంటే వారికి అవి బయలుపరచపడలేదు ఆ కొన్ని కామెంట్రీస్ యాభై సంవత్సరాల క్రితం రాయబడ్డాయి కొన్ని దగ్గర దగ్గర వంద సంవత్సరాల క్రితం రాయబడ్డాయి కొన్ని గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రాయబడ్డాయి కానీ అవి వారికి అనుగ్రహించబడలేదు ఎందుకంటే అవి జరిగే టైంకి అవి బయలుపరచబడతా ఉంటాయి ముఖ్యంగా అన్ని అందరికీ బయలుపరచబడమన్న విషయం కూడా మనకు తెలుసు కొన్ని నాకు బయలుపరచబడతాయి కొన్ని మీకు బయలుపరచబడుతుంటాయి కొన్ని ఇంకొకరికి బయలుపరచబడుతుంటాయి కొన్ని వేరే సంఘస్థలకు బయలుపరచబడుతూ ఎందుకంటే నీ యొక్క పరిశోధన నీ యొక్క ప పద్ధలకు సంబంధించింది కదా నేర్చుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ప్రస్తుత జీవితం అనే కాదు మనిషి జీవితంలో మనిషి ప్రతిదీ మర్చిపోతుంటాడు కాబట్టి వాడు ప్రతిదాన్ని బహు జాగ్రత్తగా నేర్చుకోవాలా ముఖ్యంగా మన ఉద్యోగాలకు సంబంధించినవి కానీ మన చదువులకు సంబంధించినవి కానీ మన పనితలానికి సంబంధించినవి కానీ మనం అనేకమైన కొత్తవి నేర్చుకోవాలా ఎందుకంటే అన్నీ మారిపోతా టెక్నాలజీ మారిపోతున్నాయి చదువులు మారిపోతున్నాయి వెనకడికి కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవే ఉండేవి ఉద్యోగాలు కానీ ఇప్పుడు లేవు రకరకాల ఉద్యోగాలు బయటకు వచ్చేసినాయి కాబట్టి ఆ అవి కూడా మనం పరిశీలించేలా ఏమనస్థలు ఎక్కువ తెలియాలా ఎన్నో రకరకాల కెరియర్స్ ఉన్నాయి ఎన్నో రకరకాల జా జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి అన్నిటి తెలుసుకోవాలా అది తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే బహు కొంతమంది ఆ యొక్క అందులో స్థిరపడము ఉన్నతంగా బహు ఆర్థికంగా బలపడడం మెరుగుపడడం చూస్తా ఉంటాం కాబట్ ఇవన్నీ క్రైస్తవులు బాగా అర్థం చేసుకోవాలా ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వాటిని మనం బహు జాగ్రత్తగా గ్రహించాలా చర్చస్ వీటిని పట్టించుకోవనస్థులకి కరియర్ కౌన్సిలింగ్ ఇవ్వదు చర్చ్ నేను చూసిన కానీ చర్చస్ ముఖ్యంగా ఎటువంటి ఆహారం పొందుకోవాలి ఎటువంటి ఆహారం పూజించాలా ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలా ఎటువంటి వాక్యాలు చెప్పవు బైబిల్లో ఉన్నాయి అవన్నీ వాటిని చెప్పలేవు ఎందుకంటే అన్నీ ఒక్కడే చెప్పలేడు ఫాస్టర్ ఇవన్నీ చెప్పలేడు కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎవరు ఏ విషయాలలో బహు జ్ఞానం జరిగిన వారో వారిని ఆహ్వానించి ఆదివారాల పూట ఒక క్యాలెండర్ లాగా పెట్టుకొని నెలకు ఒక ఒక రెండు ఆదివారంలో వేరే వాళ్ళని పిలిపించి వాళ్ళతో పరిచయం చెప్పేయాలా వాళ్ళు చెప్తారు ఒక డాక్టరు ఒక డైటీషియన్ గా న్యూట్రిషనిస్ట్ కాని అట్లా వాళ్ళని పిలిపించి వాళ్ళతోనే ఇవన్నీ తర్వాత ఒక ప్రొఫెసర్ ని పిలిపించాలా చదువులు జరుగుతుంటే పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి అనేది చర్చిస్తాం ఇట్లాంటి ఆదివారంలో ఒక హాఫ్ వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు అందరూ ఈ విషయాలు తెలుసుకున్నారు తల్లిదండ్రులు తెలుసుకుంటారు తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళ పిల్లలకి వాటిని చూపిస్తా పిల్లలు కూడా కొత్త వృత్తులలో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటారు మనకొకటి జ్ఞానము బహు ప్రాముఖ్యమైన నిరోజు ముఖ్యంగా లేకపోతే అనులే ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటారు కానీ అది మనకు కదా ఈ రాజ్యం వచ్చిన గాక అని ప్రార్థిస్తాం కానీ దానికి జీవించమన్నట్టు మనం ఎట్లా వస్తుంది చెప్పండి రాజ్యం కేవలం ప్రార్థన చేస్తా ప్రయత్నం చేస్తూ కాబట్టి ఇక్కడ ఈ దూత గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఆశ్చర్యంగా చెప్పాడు ఏంటంటే మరియొక్క దూత సూర్యబీమంలో నిలిచి ఉండటం చూచి తిని అతడి గొప్ప శబ్దంతో రండి రాజుల మాంసం ను సహస్రాధిపతుల మాంసమును బలి పశువుల మాంసమును గుర్రం మాంసమును వాటి మీద కూర్చుంటే వారి మాంసమును స్వతంత్రం ఏమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసం తింటక గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మాధ్యమందున్నది ఎగురుచున్న ఆకాశ మాధ్యమంలో ఎగుర్చిన సమస్త పక్షులను పిలిచాను కాబట్టి ఇక్కడ రెండు విందుల గురించి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము మొదటి విందు పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెకి సంబంధించిన విందు కాబట్టి దేవుడు యేసుప్రభు పెళ్లి కుమారుడు సంగము పెళ్లి కుమార్తె వీటికి సంబంధించిన అది మనం చూసిన గతంలో బుద్ధిగల కన్యకులు పెళ్లి కుమార్తె ఆ గదిలోనికి వెలికినట్లు పెళ్లి కుమార్తె లాగా ఆ పెండిలో వాళ్ళు పాల్గొన్నట్లు మనం చూస్తున్నాం కానీ బుద్ధి లేని కన్యకలు ఆ ఆధిక్యతని పోగొట్టుకొని శ్రమల పాలై తిరిగి బుద్ధి తెచ్చుకునే టైంకి ఆలస్యం కావడము వాళ్ళు కావడము వాళ్ళందరూ తిరిగి చివరికి పెండి విందుకి రావడం మనం చూస్తున్నాం గొనిపిల్ల విందుకు పిలవబడ్డవారు ధన్యులు ఎందుకంటే చివరి అవకాశం వాళ్ళకి దేవుడిచ్చిండు కాబట్టి బుద్ధి జీవితం అంటే కన్యకవే ఒకప్పుడు దివిటిని పట్టుకున్న వాడవే అయినా కాని చివరికి నీ దివిటి ఆరిపోయింది ఆయన వచ్చే టైప్ నువ్వు వెలగలేకపోయినావు ఇది మనము బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే అనేక పర్యాలు స్టార్టింగ్ డేస్లలో ఆరాధన లేక రక్షణ పొందిన ఎంతో ఆసక్తి ఎంతో తీవ్రత కనిపిస్తూ ఉంటుంది విశ్వాసులలో క్రమేణా చల్లారిపోతూ ఉంటుంది వృద్దిలింది తనం అంటుంది దాన్ని ఎందుకంటే అప్పుడు ఎందుకు వెలిగినావు ఇప్పుడు ఎందుకు వెళ్ళగలికపోతున్నావు అంటే నీ దీపం మారిపోయింది దాన్ని తిరిగి నువ్వు జీవించుకోవాలంటే జీవింపజేసుకోవాలా నీ దగ్గర ఎందుకు నూనె లేదు దాని అంతా నువ్వు పోగొట్టుకున్నావు ఈ లోకారీతమైన విషయంలో పాడి ఈ యొక్క శర్రా వ్యవహారానికి బానిసలు అయిపోయి ఆ యొక్క నూనెంత పోగొట్టుకోవడం వల్ల నువ్వు ప్రభు కొరికి లోకంలో గెలగలేకపోయినావు ప్రార్థన చేయమంటే చెయ్యలేవు సిగ్గుపడతావు వాక్యం చెప్పమంటే నేను చెప్పాను అంటావు పరిచయంకి రాంటే రానంటావు ఏదో ఒక నెపములు ఏదో ఒక సుటం చెప్పుకుంటాం అన్నట్టు నాకు తనక జీవితం లేక రిలీజియస్ లైఫ్ అంటాం మతపరమైన జీవితము మరణానికి నడిపిస్తుంది అని నేను ఎన్నిసార్లు గెలిపిస్తున్నా గతంలో అందుకే దాంట్లో నుంచి బయటికి రాకపోతే నువ్వు జీవించలేవు కాబట్టి మొదటి విందు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి సంబంధించిన విందు పెళ్లి విందు అంటున్నా దాన్ని తొమ్మిదవ వచనంలో కానీ ఆ యొక్క పంతొమ్మిదవ వచనం చూసినప్పటికీ ఇది దేవుని యొక్క విందు విందులో ఎటువంటి విందు అనేది మనం చూస్తున్నాం మొదటి ఇది ధన్యత రెండవది బలహీనత లేక దుష్టత్వం రక్షింపబడ్డ వారి పాల్పొందే దాన్ని ధన్యత కలిగిన విందు అంటున్నాము రక్షణ పోగొట్టుకున్నవారు లేక రక్షణ ధృవీకరించిన వారు దుష్టత్వంలో పడిపోయినవారు శరీరానికి బలహీనులుగా తేలైన వారు వీళ్ళందరూ ఆ యొక్క గొప్ప దేవుని యొక్క గిందులో వాళ్ళు ఏరి తిగునారన్న విషయాన్ని వారు వారి మాంసము పక్షులకి ఆహారమైంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ సంపూర్ణంగా ఆయన తీర్పు ముగింపు అన్నట్టు కాబట్టి పంతొమ్మిదో అధ్యాయకు ఇష్టపడితే మనం ఏం చూస్తున్నామంటే ఎంతమంది జ్ఞాపకం మొదటి భాగంలో మహాబబులను కూలీను రెండో భాగంలో ఆ యొక్క స్త్రీ ఆ యొక్క మృగం మీద కూర్చొని సవారి చేస్తున్న ఆ యొక్క మర్మమైన మహాబొబులోను అన్న స్త్రీ తను మరణించడము చూస్తున్నామంటే తీర్పు పొందింది బొబులోనండి బొబులోనంటే మతపరమైన జీవితం తీర్పు పొందడం దాని తర్వాత పెళ్లి కుం పెండ్లివిందు మన ప్రభువు పెళ్లి కుమార్తె ఇద్దరు పెళ్లి విందు పెళ్లి విందు తర్వాత ఈ లోకానికి తీర్పు కాబట్టి ఇక్కడ మనం చూస్తాము ఇప్పుడు మొదటిది పెళ్లి బిందు రెండవది ఆయన తీర్పుకు సంబంధించిన విందు అంట రీతికి చెప్పాలంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఈ దూత ఎవరు అనేది చూడండి మొదసారి పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి రండి రాజుల మాంసమును సహప్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండవారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందునకు కూడిరండని ఆకాశము మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను ఇక్కడ మీరు గమనిస్తే నాలుగు రకాల గుంపులు మన మనం చూడగలం మొదటిదిగా రాజులు రెండవదిగా సహస్రాధిపతులు అంటే క్యాప్టెన్స్ మూడవదిగా బలిష్ఠులు నాలుగవదిగా గుర్రములు మరియు వాటి మీద కూర్చున్న నాలుగో గుంపు ఎందుకంటే గుర్రములు దాని మీద కూర్చునే రౌతులు ఒకటే అన్నట్టు గుర్తింపు ఇవన్నీ చిహ్నాలు అన్నట్టు కాబట్టి రాజులు సహస్రాధిపతులు తర్వాత బలిష్ఠులు గుర్రము దాని మీద కూర్చున్న రౌతులు ఇది నాలుగు గుంపులు తర్వాత చూడండి ఇవి నాలుగు గుంపుల తర్వాత మనకు కనిపిస్తాయి స్వతంత్రులు దాసులు కొద్దివారు గొప్పవారు ఇవి నాలుగు గుంపులు కాబట్టి ఈ నాలుగు గుంపులన్నీ మనం ఎట్లా అర్థం చేసుకుంటాం టూ నుంచి మనము ఈ గుంపులను చూస్తూనే ఉన్నాము మనకి కొత్త కాదు ఇది సరే ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం కష్టం ఇది అర్థం చేసుకోవడం ఎందుకంటే బైబిల్ అంతట్లో మనకి నాలుగు మతపరమైన గుంపులు కనిపిస్తూ పైగా మనం ఒక పాట పాడుతూ ఏ గుంపులో ఉంటేవో గుర్ తిరిగి తెలుసుకో అని కాబట్టి క్రైస్తవ జీవితము నాలుగు గుంపులుగా విభజింపబడింది అనేసి హెచ్కేల్ గ్రంథం నుంచి మనం చూసినాం గతంలో టూ నుంచి చూస్తున్న వాక్యాలు ఇవన్నీ తర్వాత ప్రకటన గ్రంథంకి వచ్చేప్పటికీ ఈ నాలుగు గుంపులు మరి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి మీరు ఏ పుస్తకం చూసిన బైబిల్లో మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రకటన గ్రంథం నుంచి మరి చాప్టర్ వరకు కనిపిస్తాయి కూడా కనిపిస్తాయి మనకి ఏ పుస్తకంలో చేసినా నాలుగు గుంపులు మతపరమైన గుంపులు కనిపిస్తూ ఉంటాయి ఆ అవి ఏందనేది మనకు తెలుసు మొదటిదిగా సర్పములు రెండవదిగా తేళ్లు మూడవది జనము నాలుగవది పరిశుద్ధులు ఈ నాలుగు గుంపులు కనిపిస్తూ ఉంటాయి చిహ్నాలు చెప్పబడతా అన్నట్టు సర్పములు తేళ్లు ఎక్కువ బాహటంగా కనిపిస్తూ ఎందుకంటే అవి తిరుగుబాటుతనము విరుద్ధంగా దేవుడి కొరకు జీవించడం కానీ దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి వారిని తీర్పు కొరకు వాడుకుంటూ ఉంటాడు అంటే దేవుని బిడ్డలు తప్పు చేస్తే శత్రువులను లేపుతా ఉంటాడు బైబుల్ బైబుల్ అంతట్లో దేవుడు పాత నిబంధన కాలమే కాని క్రత నిబంధన కాలమే అపవాది సైతానికి అప్పగిస్తా అటువంటి వారిని పౌలు కూడా అదే అంటాడు కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన సూచనలు మనం అర్థం చేసుకుంటాం మొదటిదిగా సూర్యబింబము మధ్యలో నిలబడిన యొక్క దూత ఎవరు అనేది మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దూత అనేవాడు ఒక పని కొరకు నియమింపబడ్డవాడు మన ప్రభువు కూడా దూత లాగానే పరిశీలించబడుతున్నాడు తర్వాత రటన గ్రంథం అంతా సంగ దూత అంటే సేవకులకి సంబంధించిన విషయాలు దేవుని సేవకుని కూడా దూత అంటారు అంటే దేవుని పరిచర్య చేసే వాళ్ళందరూ దూతలు అన్నట్టు ఎవరైతే చెప్పాలంటే దేవదూతలు మనుషులకి పరిచర్య చేసేవాళ్ళు మనుషులు శ్రమలలో ఉన్నవారు కష్టాలలో ఉన్న వారికి పరిచయం చేసేవాళ్ళు కాబట్టి దేవదూతలు మనుషులను కూడా దేవుదూతతో పొందుస్తారు అన్నట్టు కానీ ఇక్కడ మనం చూస్తుంది సూర్యుని మధ్యలో అందుకే సూర్య మధ్యలో నిలబడిన యొక్క దూత ఎవరనేది మనం అర్థం చేసుకోవాలి సూర్యుడు అనగానే ఎప్పుడైనా కానీ ఏసు ప్రభు జ్ఞాపకంగా వస్తుంటాడు మనకి ఎందుకంటే ఆయన ఆయన పేరు నీతి సూర్యుడు అని కాబట్టి నీతి సూర్యుని మధ్యలో ఉన్న ఈ యొక్క దూత ఎవరు మనం అర్థం చేసుకోవాలి ఆ పాత నిబంధన కాలంలో మటుకు దేవదూతలు పైనుంచి కిందికి వచ్చి చెప్పేవాళ్ళు ధాన్యాన్ని దర్శించాలన్నా యోసేపుని దర్శించాలన్నా మరియామ్మను దర్శించాలన్నా వారి ఏదైనా పని చెప్పాలన్నా ఒక విషయం చెప్పాలన్నా దేవుని విషయాలు దేవుడి క్రింది వచ్చేవారు కానీ కృతజ్ఞబంధన ముగింపు దశ కష్టపడికి దేవుడు దూతలకి ఇంకా ఆ పని క్లోజ్ చేసే మీ పని అయిపోయింది ఇప్పుడు మనుషులే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా దేవుడు అపోస్తలని ప్రవర్తలని లేక పరిచారకులను యాచకులను సేవకులను ఏర్పరచుకున్నాడు వీటన్నిటిని మీరే వాళ్ళకి బయలుపరచాలి కాబట్టి మన పరిచర్ ఆ దేవుని యొక్క సందేశాన్ని ఈ లోకానికి తీసుకొచ్చే వాళ్ళే దేవదూతలు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభుని ధరించుకున్న ఈ యొక్క దూత అంటే ఒక మానవుడు కావచ్చు లేకపోతే ఆ కొన్ని కామెంట్రీస్ తమ నిజంగానే దేవదూత అని లేక ఒక స్పెషల్ పని అప్పగించబడింది ఎందుకంటే ఇతనికి సూర్యుని ధరించుకోవడం అనేది ఒక ఒక ఆధిక్యత అన్నట్టు ఈ దూతకి అటువంటి అవకాశం ఇచ్చినట్టు ఎంత ప్రాధాన్యత లేక ఒక అధికారంలో అనుగ్రహించబడింది ఈ సృష్టిలో అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం దేవుడు మనుషులకి అధికారం ఇచ్చాడు కానీ మనిషి దాన్ని పోగొట్టుకున్న విషయం మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం మన ప్రభు తిరిగి అధికారాన్ని మనకు అప్పగించిపోయాండు అది నువ్వు స్వీకరించాలా నువ్వు స్వీకరిస్తేనే కానీ నీకు ఇటువంటి పరిచర్య ఉండదు కాబట్టి ఈ దూతకి బాగా చివరిగా ముగింపు దశకు ఈ యొక్క సంబంధించింది ఈ దూతకి దేవుడు ఒక పరిచర్ అప్పగించింది ఏందంటే ఆయన తీర్పు గురించి ప్రకటించడం కాబట్టి ఆయన తీర్పు ఏ రీతి ఉండబోతుంది దేవునికి తిరుగుబార్తం చేసిన వీరందరి మీద ఇది చివరి యుద్ధపు చివరి యుద్ధం కాబట్టి ఈ చివరి యుద్ధము ఏ రీతి ఉండబోతుంది సమస్త ప్రజల మీద ఆ తీర్పు ఉండబోతుంది అనేది మనం ఇందాక చదువుతాం ఎంతమంది నాలుగు రకాల గుంపులు అవి ఈ నాలుగు రకాల గుంపులు ఎప్పుడన్నా కాని రెండుగా విభజింపబడతాయి నాలుగు రెండుగా విభజింపబడుతూ ఉంటాయి అంటే మొదటి రెండు గుంపులు సర్పంలో తేళ్ళైతే మూడవ గుంపు గొప్ప చిన్న నాలుగవ గుంపు ఎప్పుడు వీరి నుంచి బహు దూరంగా ఉంటుంది అన్నట్టు ఈ మొదటి మూడు గుంపుల సవాసంలో ఉండరు వాళ్ళకి తెలిసి ఒకప్పుడు ఉండే వీరితో పాటు ఉంటే వీరి కొట్టిన దుస్థితి వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు ఎందుకంటే అది దేవుని యొక్క నడిపింపు వారికి కొన్నిసార్లు కష్టం ఎందుకంటే చర్చ తృణీకరిస్తూ ఉంటాయి ఈ నాలుగో గుంపుని ఎందుకంటే మొదటి మూడు గుంపులు ఎక్కడ ఉన్నాయంటే లోపలే ఉంటాయనేసి నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తూ కాబట్టి ఈ యొక్క దేవదృత్తుకి ఒక పని అప్పగించబడింది అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే పోయిన వారానికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే ఎవరు అనేది ఆ యొక్క శాస్త్రులు పరిశీలించి మా ప్రభుని పరిశీలించినట్లు చూస్తూ ఉంటాను ఈయన నిజంగా మనుషు కుమారుడా దాని ప్రవచించినట్లు ఈయన నిజంగా మెస్ అయ్యనా అని పరిశీలిస్తుంటాడు ప్రతిసారి ఆయన శోధిస్తూనే ఉంటాడు ఆయన ఎన్నిసార్లు చెప్పిన మీరు నమ్మలేదు అంటా ఉంటాడు కాబట్టి వారం మనం చూసినాము ఈ మనుషు కుమారు సంబంధించిన విషయాలలో ఆయన సబ్బాతుకు ప్రభువు అక్కడికి మనం ముగించిపోయిన వారికి అయితే ఈరోజు మరొక వాక్యం నేను చూపిస్తాను చూడండి మత్స్య వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై వచ్చిన మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ఎన్నవ వచ్చిన మత్స్సు వార్త ఇరవై అధ్యాయము నలభై వచ్చిన ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన ప్రభు యోనాని గుర్చిన సూచన అనే ఒక విషయాన్ని పరిచయం చేస్తున్నాడు సరి మనం చూద్దాము మత్యశ్వ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై అధ్యాయం మత్యశ్వ వార్త పన్నెండవ అధ్యాయము పదో వచ్చనంగా మనం చూస్తామంటే అత్యశిక వరక పన్నెండవ వరకు ఏమో నలభై వచనం ముప్పై ఎనిమిది నుంచి ఓదించాలండి అప్పుడు శాస్త్రంలోను పరిశీలలోను కొందరు పోద కూడా నీ ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఎట్లనైనా చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుచున్నారు ఇప్పుడు ప్రవక్త అయిన యోనను గూర్చిన సూచక ఏ గాని మరి ఏ సూచక్రియను ఆయనను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రిం బగళ్ళు తిమింగళ్ళము కడుపులో ఎలాగుండేనో అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రిం బగళ్ళు భూగర్భంలో కాబట్టి ఇక్కడ మన ప్రభు ఒక విషయాన్ని వాళ్ళ జ్ఞాపకం సూచక్రియలు అడుగుతున్నారు కానీ ఒకటే సూచక్రియ మీకు అనుగ్రహించబడుతుంది ఏంటి అది అంటే యోనాను గురించిన విషయం చెప్తుంది అక్కడ ఏమని మూడు రాత్రింబళ్ళు తిమింగళపు కడుపులో ఎలాగుండేనో అలాగో మనుషుకు మరుడు మూడు రాత్రి మగాళ్ళు భూగర్భంలో ఉండును నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొంది గనుక విమర్శ సమయమున నినివే ఈ తనము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోనాను గూర్చిన ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మన ప్రభు అక్కడ పరిశీలిస్తుంది ఏంటంటే తేని తెగితే యోన ఆ యొక్క తిమింగళపు గర్భంలో ఆ ఎంతకాలం ఉన్నాడు మూడు దివరాత్రము ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపం రీతిగా మనుషుకు మరుడు కూడా కాబట్టి ఆయన మరణం గురించి అతనే ఏ రీతిగా ప్రవచిస్తున్నా అన్న మనం ఇక్కడ చూస్తున్నాం మరోసారి తనే చెప్తుండడు నేనే ఆ మనుషుకు కాబట్టి వారికి ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా గానీ ఇతను ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ వారికి చూపిస్తా ఉన్నాడు అన్నట్టు ముఖ్యంగా మతేశ్వార్త పదహారవ అధ్యాయం వచ్చినప్పుడు ఆ డౌట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందో చూడండి మత వార్త పదహారవ అధ్యాయం మతేశ్వ వార్త పదహారవ అధ్యాయము పదమూడు నుంచి వరకు చేత అవకాశం అంటే ఆ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తి సమితి యోహన్ కొందరు ఏలియా కొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకన మీరైతే అందుకని మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని చెప్పటి ఆ రోజులలో ఎంతో మందికి ప్రశ్న ఉంటే ఈ మనుషు కుమారుడు ఎవరు నువ్వు నిజంగా మనుషు కుమారుడు అంటే ఆయన పరిచయం చేసుకుంటూ నేను నిజంగా మనుషు కుమారుడిని అనేసి అంటే మనుషు కుమారుడు అంటే దేవుని కుమారుడు అన్న విషయాన్ని ఎందుకంటే దేవుడు శరీరం దాల్చి రావడం ఈ లోకానికి మనుషుకు మనకి మీనింగ్ అని అర్థం అన్నట్టు అయితే అందరు ఏమనుకుంటున్నారు నా గురించి మనుషులు అంటారు నాకేం పని అని మనం కరెక్ట్ తెలంగాణ స్టైల్ చెప్పాలంటే కానీ అట్లా కాదు మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలా వాళ్ళకి తెలియాలా ఈయన అదే రీతి అడుగుతున్నారు కదా ఏమనుకుంటున్నారు నా గురించి కొందరు యోగా కొందరు ఏలి కొందరు ఎమ్మి మరికొందరు వేరొక ప్రవక్త నీ అనుకుంటున్నారు అయితే మీరేమనుకుంటున్నారు దేవుని కుమారుడు అంటే మనసు కుమారుడే దేవుని కుమారుడు అని శిష్యులకు అర్థమైపోయింది అందులో ముఖ్యంగా సీముని పేరు అన్న శిష్యుడు జ్ఞాపకం చేస్తుండడు అంటే శిష్యుల పక్షంగా ఈయన ఒకడు మాట్లాడుతుంది అక్కడ అయితే దానికి మన ప్రభువు ఏమని జవాబు చూడండి అందుకు యేసు సీమోను బర్ మరియు నీవు పేదూరును ఈ బండీద నా సంగమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను ఇక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నాడు ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు గ్రహించు పేతూరు తండ్రి పేరు యోనా అని ఇక్కడ రాయబడింది పదిహేడవ వచనంలో అంటే పాత నిబంధన యోన కాదు ఈయన పాత నిబంధన యోనాకి పేతూరు కాలానికి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు తేడా ఐదు ఆరు వందల సంవత్సరాలు గ్రంథానికి మేసు వార్తకి మధ్యన మూడు సంవత్సరాలు దానికి ముందు కనీసం ఒక నూట యాభై తేడా ఉండొచ్చు అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా యోన అనే వ్యక్తి ఉన్నాడు ఆయన కుమారుడు సీమోను పేతురు కాబట్టి యేసు ఎందుకు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తాడు సీమోని పేతురికి మనుష్య కుమారుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క భూగర్భంలో దివారాత్రం ఉండబోతున్నాడు యోనా అనే వ్యక్తి కూడా ఆ రీతి ఉన్నాడు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అక్కడ పేతురికి కాబట్టి ఉపవాన రీతిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోన అంటే ఎంతమంది తెలుసు చెప్పండి యోన గురించి మనం కొన్ని సంవత్సరాల క్రితము దీర్ఘంగా రికార్డింగ్స్ చేసినాం యోన జీవన విధానం గురించి యోన పాత నిబంధన ప్రవక్తలలో ఎటువంటి వాడు అనేది ఆయన గురించి కేవలం యోన పాత్ర యోన గ్రంథంలోనే కాదు మనం చూస్తాం ఇంకా తగిన ఇతర గ్రంథాలను కూడా చూస్తాం ఆయన గురించి పాత నిబంధన పుస్తకాలలో ఆయన చూపించిన గతంలో యోన పాత ప్రవక్త అక్కడ కానీ ఆయన ముఖ్యమైన పాత్ర మనం కేవలం యోనా గ్రంథాలను చూస్తాం అది నినివేకి సంబంధించిన విషయాలు పాత నిబంధన పుస్తకాల అన్నింటిలోకి వెళ్ళా యోన గ్రంథము బహు ప్రాముఖ్యమైనది చిన్న ప్రవర్తనలో ఎందుకు అంటే ఇతను ఇతనికి ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది అంటే పాత నిబంధన పుస్తకాలలో సువార్త చెప్పడం అనేది మొట్టమొదటి పుస్తకం ఇదే పాత నిబంధన అందులోకి సువార్త ప్రకటించేవాడు మొట్టమొదటిసారిగా యోనానే కాబట్టి యోనా కంటే శ్రేష్ఠుడైన మన మన ప్రభు అన్న పరిచయం చేయబడుతుంది ఇక్కడ అయితే యోనా కుమారుడు కూడా సీమోనే కాబట్టి సీమోనికి బయలుపరుస్తున్నాడు సీమోనికి చెప్తున్నాడు ఏంటంటే ఇది నీకు మనుషులు లేక రక్త మాంసంలో కాదు పరలోకముందు తండ్రి నీకు అన్నాడు కాబట్టి అనేక పర్యాలు ఈ సత్యాన్ని మనం గ్రహించాలా ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నీతను మాట్లాడుతుండగా ఈ లోకస్తులు మాట్లాడుతుండ్రా చెర్రీతిగా అంటే నీ సొంత తలంపులు ఉపయోగించి నువ్వేదో కష్టపడి సంపాదించుకున్నావు గానే కాదు సమస్తము మనకి పైనుంచి బయలుపరచబడింది మన ప్రభు నుంచి బయలుపరచబడింది ఏ రీతిగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి పరిశుద్ధాత్మడే ఇవన్నింటినీ మనకి బయలుపరుస్తూ ఉంటాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా పాతాల లోకప్పు ద్వారముల గురించి ఇక్కడ చెప్పబడింది అంటే అవి ఎన్నో ద్వారాలు మీకు బాగా అర్థం కావాలంటే పాతాల లోకపు ద్వారాల గురించి అదే రీతిగా కొత్త పాత నిబంధన పుస్తకంలో వచ్చినప్పుడు గుమ్మంల గురించి మనం కొంతకాలంకి గాలించినాము గుమ్మం ద్వారా మీ తలలు పైకెత్తుకొని ఎందుకంటే నీ రాజు రాబోతున్నాడు కాబట్టి గుమ్మము లేక ద్వారము అంటే ఒక జీవి ఒక మనిషి లేకపోతే లేక ఒక ఆత్మ అన్న విషయం అర్థం చేసుకోవాలా పాతాల లోకపు ద్వారములంటే దుష్టశక్తులు అన్నట్టు అవి ఎదుట నిలబడలేవు సంఘం ముందు అంటే చర్చికి ఎంత పవర్ ఇచ్చినది ఇది అర్థం చేసుకుంటే మటుకు సేవకులు ఎంతో ధైర్యంగా సుగవార్త పరిచయం మీరు తలలెత్తుకోవాల్సిన వాళ్ళు తలలు ఎందుకు దించుకుంటున్నారు ఈరోజు జరుగుతుంది అదే కదా ప్రపంచమంతా అంటే ఏదో లోపముంది మతపరమైన జీవితంలో అంటే అది గలిబిలితో కూడింది బొబ్బులోనికి నిర్ణయంగా అయిపోయింది మద్యంతో కూడినది లేక మత్తుతో కూడిన జీవితం నిద్రకు సంబంధించింది తిండికి సంబంధించింది శరీర వ్యామోహాలకు సంబంధించిన సేవ పరిచర్ ఈ రోజు ఉన్నది కానీ పాతాలూకపు ద్వారంలో నీ ఎదుట నిలబడడం అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు అధికారం ఇచ్చిండు దేవుడు నువ్వు వాడుకోక ఇంతకాలం దాని నుంచి బాధపడుతున్నావు అయ్యో ఏమైపోతుంది నాకు కానీ చీకటి శక్తులను చూస్తే భయపడము మంత్రాలను చూస్తే భయపడము దయ్యం బట్టి చూస్తే కూడా భయపడుతుంటారు మనుషులు దూరంగా ఉంటారు ఎందుకంటే వారికి సత్యం తెలియదు కానీ ఎప్పుడైతే ఈ సత్యం అర్థం చేసుకున్నావో లోకపు ద్వారములు క్రైస్తవల ఎదుట అంటే చర్చి ఎదుట నిలబడలేవు అంటే అది ఎటువంటి చర్చి పరిశుద్ధమైనది నిష్కలంకంగా ఉండడం ఎటువంటి మచ్చ ముడత లేని జీవితం అటువంటి కన్యా కథలు నువ్వు ఉండేనే కలిగితేనే కానీ నీ ఎదుట నిలబడలేవు కాబట్టి నీకు ఎంతో పవర్ ఇచ్చిండు చర్చికి ఎంతో పవర్ ఇచ్చిండు కానీ ఈరోజు దాన్ని వాడుకోలేక చర్చ్ ఏ స్థితిలో ఉందో మనం గ్రహించగలం అన్నట్టు ఆయన సమృశ్యము అని మరి ఒక స్థలంలో పరిచయం చేయబడతారు ఈ యొక్క మనుష్య కుమారుడు ఎటువంటి వాడు అనేది బైబుల్లో ఎన్నో ప్రాంతాలను చూస్తా ఉంటాడు ముఖ్యంగా మత్స్య వార్త చూడండి మత్యస వార్త పదమూడవ అధ్యాయము నలభై ఒకటో ఆయన గురించి చెప్తున్నాడు మత్యశ్వ వార్త పదమూడవ అధ్యయము వార్త కుమారుచనం మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకముల గా సకలమైన వాటిని దుర్నీతి పారులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును చూడండి యేసుప్రభు యొక్క చివరి చివరిగా ఆయనకున్న ఆ అధికారం ఎటువంటిదని చెప్తాడు ఇక్కడ మనుషు కుమారు ఆయన ఆయన చివరిగా ఏం చేయబోతున్నానండి మనుషు కుమారుడు తన దూతలను పంపును అని చెప్తున్నాడు ఇక్కడ మనుషు కుమారుడు తన దూతలను పంపును ఇంకో స్థలంలో మనం చూస్తాము మనుషుల కుమారునికి మీదుగా దూతలు కొవ్వడు పైకి ఎక్కడము క్రిందికి రావడం చూస్తూ ఉంటాం అంటే యాకోబు నిచ్చెన కూడా ఈయన పరిచయం చెప్పే యాకోబు చూస్తున్న నిచ్చెన కూడా ఏసు బ్రవ్వే ఆశ్చర్యంగా కొంత చూపించిన వాక్యంలో యాక నిచ్చెన పైనుంచి క్రిందికి ఉంది కానీ దూతలు కింద నుంచి పైకి పోతున్నట్లు నేను చూపించిన వాక్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి మనం గనిస్తున్నాం ఈ వాక్యాలు కానీ మనం దాన్ని గ్రహించలేకపోయినాం ఎందుకంటే ఇవన్నీ చిహ్నాలు ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ చిహ్నాలు ఇవన్నీ అంటే దూతలు క్రింద నుంచి పైకి ఎదుగుబోతున్నారు పర్లోకానికి అసలు వాళ్ళు పర్లోక నుంచి కిందికి రావాలి కదా మీకు చెప్పాలి టైం ఉంటే తిరిగి చూడండి యాకబి నిత్యానికి సంబంధించిన బోధ నిత్యన పై నుంచి క్రిందికి కానీ క్రింద నుంచి దూతలకు పోతున్నారు ఫస్ట్ కాబట్టి అర్థం చేసుకోవాలా ఎవరు క్రింద నుంచి పోతారు అర్ధూతలు అంటే అనే నిజన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి పోలేరు అంటే ఎప్పుడు పోతారు పరలోకం పరలోకంలో దేవదూతలు అంటే మనుషులు దేవదూతల మార్తనే కాని పరలోకానికి పోలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అయితే యేసు ఆ విషయాన్ని ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నానట్టు ఆయన పరలోకానికి తీసుకొని ఆయనని పరలోకం నుంచి తీసుకొచ్చేవాడు వాడు అది మనం చూస్తాము మొదటి దర్శన రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో ఏం చూస్తామంటే ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు మన ప్రియులను అందరినీ వెంట పెట్టుకొని అని చెప్తుంటాం కాబట్టి మనం దుఃఖపడద్దు నిరీక్ష లేని ప్రజల వలె దుఃఖపడవద్దు అని చెప్తుండే ఎందుకంటే ఏ రీతి మన ప్రభు మృతుల నుంచి లేచిండో అదే రీతిగా మనం కూడా చనిపోయిన వారందరూ అయితే వారిని అందరినీ ప్రభు వెంట వస్తాడు అప్పుడు సజీవం ఉన్న మనం అందరము వాళ్ళని చూస్తామో అని ఉంది ఆ వాక్యం వాళ్ళందరినీ కలుసుకుంటామో కృషి కుమారుడు అర్థం చేసుకోండి తన దూతలను పంపుతాడంట పంపినప్పుడు ఏం చేస్తారు ఈ దూతలు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని ఆటంకంలో సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయబ పడవే ఎదురు అంటే దేవదూతలకి అంటే చూడండి ఎవరికి తీర్పు తీర్చే వారికి సంబంధించింది వాక్యం ఇది దేవదూతలు అంటే దేవుడు మారుస్తున్నాడు వారికి అధికారం ఇస్తుండడు తీర్పు తీర్చడానికి ఎవరికి దుర్నీతి పరుల మీద ఎవరి దుర్నీతి పనులు సర్పంలో ఈ రెండు గుంపులు శాశ్వతంగా అగ్నిగుండంలో పడవబడతాయి కానీ నలభై మూడో వర్షం కృష్ణప్పటికీ ఎలా చెప్తున్నాడు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుగేరు చెవులు గలవాడు వినుగాక అని ఎందుకు చెప్తుంటే అర్థం చేసుకోండి ప్రకృతి సహజమైన చెవులకి ఇవి అర్థం కావు ఆత్మీయమైన చెవులు నువ్వు వాటిని వదులు పెట్టుకోవాలా వీటిని అర్థం చేసుకుని నీకు వినడానికి బహు జాగ్రత్తగా నువ్వు వాటి పట్ల ఆసక్తి చూపించాలా నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజలిదరంట అంటే ఎంత వెలుగుంటుంది నీ దగ్గర అర్థం చేసుకో ఒకవేళ ఇప్పుడు పర్లోక రాజ్యమే మన మధ్యలో ఉందన్నప్పుడు నువ్వు సూర్యుని వల్ల తేజలి వెళ్ళినవా సరే పరిశీలించుకోవచ్చు కూడా నిజంగా నువ్వు సూర్యుని వల్ల తేజలి వెళ్తున్నావా భవిష్యత్తులో ఎప్పుడు ఉండబోతుంది అనుకుంటున్నావా లక్ష్మి ప్రతి ఒక్కరూ సూర్యుని వల్లే తేజలిదురు తండ్రి రాజ్యం ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అంటాడు కాబట్టి చూడండి ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి మనుషు కుమారునికి ఉన్న ఆధిక్యతకు సంబంధించిన విషయాలని మనము బహుదీర్ఘంగా ఇంతగా ధ్యస్తా ఉన్నాం కదా ఎటువంటి మనుషు కుమారుడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం యేసు అంటే శరీరం దాల్చి వచ్చిన వాడు రక్షించడానికి క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు అంటే పరుశురాత్మ నడిపింపు ఉన్నవాడు అంటే ఆయనలో సంపూర్ణంగా ఆత్మ ఉంది అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కొంతకాలం కదా నెట కాబట్టి ఆయన ఎటువంటి మనుషు కుమారుడు అనేది ఇక్కడ పరిశీలించబడింది ఇంకొంచెం టైంలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే గానీల గ్రంథంలో ఒక వాక్యం నేను చూపిస్తాను ఈయన ఎటువంటి వాడు అండి మనుషు చూడండి ఒకసారి గానీల గ్రంథము టైంని బట్టి ఏ హెచ్ కూడా ఇంకొక వాక్యం ఉంది మనుషుకు మనకు సంబంధించినవి పాతని పొందిన పుస్తకాలలో మరి విశేషంగా చూడండి దానిల గ్రంథము పదవధి అని గతంలో చూసింది ఏది తెలుగులో చూడబోతుంది ఎటువంటి పరిస్థితి అంటే మనుషుకు మనకు సంబంధించిన వాక్యాలను మనం చూపిస్తా కాబట్టి ఇక్కడ దానిలో ఎరిట్టిగా ఆయన దర్శనంలో ఇతన్ని చూస్తుండో ఈయన ఏ రీతి పున్నాడు అన్న విషయాన్ని మనం చూసుకుంటామంటే మన ప్రభు ఆయన ఎట్లా ఉన్నాడు మొదటి నుంచి కూడా అనేది ఇక్కడ మనకి వచ్చిందే పడుతుంది ఐదవ అధ్యయనం చూపిస్తాం మీకు పారసిక రాజు కోరేషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరం నా అను దయనీయ దానియులు ఒక సంగతి బయలుపరచబడేవు చూడండి దేవుడు తన బిడ్డలకి బయలుపరుస్తూనే ఉంటాడు నువ్వు కూడా ప్రయత్నించాలి అంతా మనం ఏం చేస్తామంటే ఎవరైనా చూపిస్తే చూడడానికి ప్రయత్నిస్తుంటాం కానీ నాకెందుకు బయలుపరచడు దేవుడు అని ఆసక్తితో మనం ఆయన సన్నిధుల సమయం గడపం కదా ఈ రోజులంతా రెడీమేడ్ ప్రతిదీ రెడీ టు రెడీ టు ఈ రెడీమేడ్ గార్మెంట్స్ రెడీ టు వేర్ ప్రతిదీ రెడీమేడ్ అన్నట్టు అంటే అట్లా రెడీగా పెడితే మనం ఎంజాయ్ చేస్తామన్నట్టు లైఫ్ కానీ ఎవరికి కూడా ఆయన సన్నగా సమయం గడపాలా కనీసం ఒక రెండు గంటలు ప్రార్థనలో కూర్చొల మూడు గంటలు ఆరు గంటలు నాలుగు గంటలు మోపాల ఉండగలమా ఉండలేమా ఉంటే మటుకో నీకు కూడా ఇవన్నీ బయటకు వస్తాడు నువ్వు చూస్తావు గంభీరమైన దేవగతలు గజగజ చూస్తే ఎందుకంటే ఆ దేవగతులను చూస్తే చాలా భయనిస్తుంది వాళ్ళ కండ్లు ఏంటి ఎంత పొడుక్కుంటారు టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ అంటారు పెద్ద రెక్కలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ కండ్లను చూస్తేనే గజ గజ వన్కూడొస్తుంది ఎవరు చూసినా కానీ అందుకే మీరు బైబుల్ అంతా చూడండి పాత నిబంధన పుస్తకాలు మొదలుకొని కొత్త నిబంధన వరకు దేవదత్త దిగొచ్చింది అంటే మనుషులు వణుకుతా ఉంటాడు భయం చూడదు అందుకే ఎక్కడ చూసినా కానీ దేవుడుత ఎక్కడీ ఎందుకంటే దేవుతను చూడగానే భయపడిపోతారు మనుషులు ఎందుకంటే అంత వాళ్ళు చూస్తేనే భయం వాళ్ళ వాళ్ళ ఏమంటాము వాళ్ళ అపియరెన్స్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళని చూస్తే భయం ఇస్తుంది అన్న గాజాసే వండిపోతూ ఉంటుంది చాలా మంది చెప్తుంటే వింటూ ఉంటాం సాక్షాత్ బ్రదర్ సిస్టర్స్ గురించి చెప్తా నువ్వు పరిశీలన చేస్తుంటే నీ వెనకాల దేవుడుత నిలబడినట్లు నేను చూసినా అప్పుడు నేను ఒకసారి సిస్టర్ నా నా వెనకాల దేవుడుత ఉన్నట్టు నాకు తెలిసే అప్పటి కానీ నీకు ఎందుకు తెలుసా నువ్వు కూడా దేవదత్తులతో పాటు సహవాసం చేయగలవు దేవతలతో పాటు కలిసి నువ్వు యుద్ధం చేస్తావని వాక్యం ఉంది నీకు ఆ ఆ యొక్క అనుభూతి కొరకు దేవుని ఇక చూపిస్తున్నాడు నాకు తెలిసి ఆల్రెడీ ఉన్నారు దేవదని కానీ నీ దగ్గర ఉన్న దేవదొలతో నువ్వు ఎప్పుడన్నా సంపాదించిన వారు చూడని వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఇద్దరు దేవదత్తులనిచ్చిండు దేవుడు నీకు లెఫ్ట్ రైట్ కూడియడం అనేది ఇద్దరు దేవదలు ఉంటారు దీవరాత్మలు నేను కాచి కాపాడుతూ ఉంటారు దుష్టాత్మలు నిన్ను పట్టుకోకుండా నీలోనికి రానియకుండా వాళ్ళు నిన్ను కాపాడుతూ ఉంటారు కానీ దుష్టాత్మలు వాడుతను పోరాడతాయి ఎందుకంటే నువ్వు శరీరానుసారంగా ఉంటే మటుకు ఆ దేవదలు నిన్ను కాపాడలేరు నువ్వు పరిశుభద్ధంగా ఉంటేనే కానీ నేను కాపాడలేరు వాళ్ళు నువ్వు శరీరానుసారంగా జీవిస్తే ఆ దుష్ట ఆత్మలకి నువ్వు కుమ్మంలో తెరిచినట్లు నీ డోర్స్ తెరిచినట్లు అవన్నీ వచ్చేస్తాయి ఎన్ని డోర్స్ అనగా నేను ఒకసారి మీకు చూపిస్తా మనిషిలోనికి సైతాన్ శక్తులు దూరాలంటే ఎన్ని డోర్స్ అనగా నేను ఒకరోజు చూపిస్తాను నేను అది ఎంత ఆత్మీయంగా ఎంత అభివృద్ధి పొందితే ఆ దశ వారికి వచ్చినప్పుడే వాటిని మనకు దేవుడు గాయలు కాబట్టి ఆ డోర్స్ అన్నింటినీ నువ్వు మూసుకోవాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ డోర్స్ ఏమన్నా నీకు తెలవాలా నీ ఉన్న డోర్స్ నీ జీవితంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయో ఆ ద్వారాలు అన్నిట్లో నుంచి వాడు నిన్న నీలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకంటే నీ హృదయం ఎంతో విశాలమైంది కొన్ని లక్షల ఆత్మలు నీ హృదయంలో జీవించగలవు ఎందుకంటే నేను గతంలో ఒకరోజు వాక్యం చూపించిన మీకు దేవుడు మా సృష్టించినప్పుడు సమస్త సృష్టిని వాడి హృదయంలో పెట్టిండు అట్లా దాచిపెట్టిండు ఈ సృష్టిని వాడి హృదయంలో దాచిపెట్టిండు దేవుడు అందుకు వీ ఈ దురాత్మలన్నీ నీ హృదయానికి వచ్చి నివసించడం ఆశపడుతున్నాయి ప్రతి ఆత్మ దురాత్మనే కాదు పరిశుద్ధాత్మ కూడా నీలో రా నివసించడం ఎందుకంటే వాళ్ళకు అవసరమే నీ హృదయలో రావడానికి ఈ సత్యం గ్రహించినప్పుడు ఏం చేస్తావు దురాత్మల చోటు ఇవ్వద్దు నువ్వు అంటే నీలో బలతలు రకరకాల రోగాలన్నీ బయటకు నువ్వు బహువుగా మంచి ఆరోగ్యం కలిగి ఆయన గట్టిగా నిలబడాలంటే మాట నేను పరిశుధాత్మక కార్యం జరగాలి అందుకు ప్రార్థన ఉపాసలు నీకు అవసరం ఇప్పుడు చూడండి మూడవ సంవత్సరం అంటే కోరేశ్వర రాజు పరిపాలనలో మూడవ సంవత్సరంలో వెంత శాజరాను ధాన్యం ఒక సంగతి బయల్పరచబడింది ఏంటది గొప్ప యుద్ధము జరుగు అన్న సంగతి నిజమే దానిలో దాన్ని గ్రహించాను అది దర్శనము వలన అతనికి తెలిసిన గ్రహమే ప్రభు మాకు కూడా చూపించండి కదా ఎన్నో దర్శనాలు మనతో పాటు ఎన్నోసార్లు మాట్లాడిండు యుద్ధాలు జరగబోతున్నాయి త్వరలో భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి లక్షల కొద్ది ప్రజలు చండిపోబోతున్నారు అని మనం చూపించండి దేవుడు కానీ అది కామనే కదా యుద్ధాల గురించి యుద్ధ సంస్థల గురించి మీరు కదా అవును చెప్పండి టైమింగ్ రకరకాల రోగాలు రాబోతున్నాయి అని చెప్పండి దేవుడు మనకి కానీ అది ఎవరిని పడుతుంది ఎవరిని పట్టదో అది చెప్పంటారా అది చెప్పలేదు కదా అది ఎవరిని పడుతుంది ఎవరిని పట్టదు ప్రార్థన పూర్వకంగా ఎక్కువ సమయము ప్రార్థనలు గడిపిన వారిని మటుకు అవి ఏం ఎందుకంటే నీ ప్రార్థన జీవితంలో నీ హృదయంలో అగ్ని మండుతూ ఉంటుంది ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా అగ్నిమయమైపోతావు నువ్వు నీ అగ్ని చలారిపోతుంటది నువ్వు ప్రార్థనలు సన్నగిళ్ళ కొద్దీ నేను అది గమనించిన ఏసుప్రవ్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు ఆచారబద్ధంగా జీవించే వాళ్ళు ఏదో టైం పాస్ ప్రార్థన అంటారు దాన్ని మనం లేక వైపు వాక్య ధ్యానం కూడా టైం పాస్ వాక్య ధ్యానం అనేది నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే నువ్వు ఏం చేస్తావు తెలుసా ఎక్కువ సమయం ఆయనతో పాటు ఆయన సమాసంలో అప్పుడే నా దర్శనయుతగా మాట్లాడతాడు నీతోని అన్నికమైన విషయాలు నీకు స్వరం వినిపిస్తూ ఉంటుంది నీ హృదయంలోంచి వినిపిస్తుంటుంది స్థాన స్వరం కాబట్టి దర్శనాలు అనుగ్రహిస్తుంటాడు దేవుడు అప్పుడు ఏం జరిగింది రెండవ క్వశ్చన్ ఆ దినంలో ఎందు నేను మూడు వారంలో దుఃఖ ప్రాప్తులనైతే అంటే ఏంటంటే మూడు వారాలు ఉపాసనలు కూడా ఉన్నాయని యుద్ధాల గురించి గొప్ప యుద్ధం గురించి ఆయన ఆయన బహు దుఃఖంగా ఉన్నాడంటే ఎంతమంది చనిపోతున్నారే ఈ ఆయన ప్రజలు కూడా చనిపోతారే ఈరోజు ఎంతమంది ప్రజలు చనిపోతున్నాయి యుద్ధాలను మరణకాండ మనం ఎప్పుడు చూసినాం ఎన్నో సమస్యలకైతే చూసినాం రక్తము ఏరులై పారుడు ప్రపంచమంతట అయితే మూడో వర్షం చూడండి ఆయన ఎట్లా ఉపాసం చేస్తున్నాడు మూడు వారములు గడిచి వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఇంటిని మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు అంటే ట్వంటీ డేస్ ఆయన ఉపాస ప్రార్థన చేస్తూ స్నానం కూడా అంటే ఎంతగా బాధను కూడా వేయించుకోండి మనకి ఎటువంటి తెలుసా బాధ ఒక పూటే ఉంటుంది దాని తరపు ఉండదు మనకి కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి దర్శనాలు చూస్తావో నువ్వు అప్పుడు ఉపవాస ప్రార్థన అంటావు అందుకొరకన్నా దర్శనం చూడాలా అందుకొరకు కనిపెట్టాలి కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి దేవుని దర్శనాన్ని ఎందుకంటే నేను చూపించిన గతంలో దేవుడు మనిషితో మాట్లాడాలంటే మనిషి భాషతో మాట్లాడాడు ఆయన భాషతోనే మాట్లాడతాడు ఆయన భాష ఏంటి కలలు దర్శనాలు ప్రవచనాలు ఆ కళలలో ఆయన ఆయన అక్షరాలు ఏంటి అంటే సింబల్స్ సూచనలు చిహ్నాలు వాటన్నిటిని నువ్వు అర్థం చేసుకుంటేనే ఆయన భాష అర్థం కాదు జీవితాంతం దాని కొరకు ఆ భాషల వరం కొరకు నువ్వు ప్రయాసపడాలా అయితే చూడండి ఇప్పుడు ఏం జరిగింది మూడవ వచనం నాలుగవ వచనం మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను ఎద్దెకేలను గొప్ప నది తీరంన ఉంటిని ఏం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడాను చూడండి ఒక వ్యక్తిగా అనిపిస్తున్నాడు నారబట్టలు మనం బాగా ఆర్థం తీసుకోవాలి అంటే నార బట్టలు ఎలాగా అంత డెకరేటివ్ మన మన కాలంలో ఉన్నట్లు ఉండవు కదా బట్టలు నానబట్టలు అంటే సాధారణంగా ఉండేది అనిపించింది కానీ ఇప్పుడు చూడండి అతడు నడుమున మేలి బంగారము బంగారు నడికట్టు కట్టుకొని ఉండేను వీటన్నిటిని నేను జేమ్స్ రాంగ్ నెంబర్స్ అని పోల్చుకుంటే మటుకు ఇంకా ఎవరు మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నట్టు దాన్ని అర్థం చేసుకున్నాము ఇది తప్పని ఎవరు రుజువుపరచలేడు అన్నట్టు కాబట్టి ఏసుప్రభుని మనం సరిచూస్తుంది దాని అని చూడండి నానబట్టలు వేసుకున్నాడు అయితే మనుషుకుమరుడు తర్వాత నడుమున మేలిని బంగారు నడికట్టు కట్టుకొని ఉండాడు కొద్దిసార్లు ఈ విషయాలు నేను చూపించినప్పుడు చాలా మంది డిస్టర్బ్ అయినారు ఏంటంటే ప్రటానందము మొదట అధికారుచినప్పుడు యేసు ప్రభు నేను చూపించిన అక్కడ నిలువు టంగి వేసుకున్నాడు మెడ చుట్టూ ఆయన బంగారు హారం వేసుకున్నాడు నెక్లెస్ యేసులో మెడ చుట్టూ బంగారం బంగారం బంగారు హారం అని చూపించిన ఇక్కడ మటుకు ఆయన నడుముకి బంగారు నడికట్టు కట్టుకున్నాడు సరే కిరీటం అంటే బంగారు కిరీటం అని మనకు తెలుసు కానీ మెడ ఇక్కడ నడుముకి కూడా బంగారం కట్టుకున్నాడు కాబట్టి చర్చిస్తుందో ఇవి వ్యతిరేకం అన్నట్టు మీరు గోల్డ్ వేసుకోవద్దు గోల్డ్ కొనుక్కోవద్దు అప్పుడు ఏమవుతుందంటే ఈ లోకస్తులు మొత్తం తీసేసుకుంటారు గోల్డ్ నీకు చివరికి ఏం దొరకదు అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది ఒక కొంతకాలం కింద నేను చూపించిన గోల్డ్ కు సంబంధించిన ఈ లోకంలో ప్రతిదీ కరెన్సీ కదా రూపాయలు కానీ డాలర్లు కానీ రూబుల్స్ కానీ ఏవైనా కానీ ఏ దేశకు రూపాయలనే కానీ కరెన్సీ కానీ అన్ని బంగారుతోనే పోలుస్తారు అన్నట్టు బంగారు విలువతోనే పోలుస్తారు అన్నట్టు ఇప్పుడు అమెరికన్ డాలర్ అంటే రూపీతో పోలిస్తే ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై ఏడు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు ఎనభై తొమ్మిది వరకు వెళ్ళిపోయింది రోజు ఎనభై ఎనిమిది వరకు వెళ్ళిపోయింది అంతగా తగ్గిపోయింది ఇప్పుడు రూపాయి విలువ బంగారంతో అంటే నీ దేశంలో ఎంత బంగారం తగినట్లు రూపాయి విలువ పెరుగుతారు కాబట్టి ప్రతిదీ బంగారంతోనే కోలుస్తారు కాబట్టి మనుషులు బంగారాన్ని బంగారానికి ప్రతినిధిస్తారు ఈ లోకాస్తులు అని ముఖ్యంగా చైనాలో ఎక్కువ మందికి ఎక్కువ బంగారం చైనాను అంటే అసలు ఎక్కువ బంగారం ఎక్కడుండాలి తెలుసా ఆఫ్రికాలో ఉండాలా ఎందుకంటే బంగారు గనులు అక్కడ ఉన్నాయి చైనాలో ఆఫ్రికాలో కానీ వాళ్ళు బంగారం అంత ప్రపంచానికి అమ్మి వాళ్ళు ఇంకా పేదవాళ్ళలాగానే విడిపోయినారు అట్లా దేశస్తులు రకరకాల దేశస్తులు బహు తెలివిగా ముందుగానే జాగ్రత్త పడ్డారు పరిస్థితి ఏంటి బంగారు నగలు వేసుకోవద్దు మనం ఆడంబరంగా జీవించద్దు కానీ అవే అనుకోలేదు చివరికి పేదవాళ్ళే ఇప్పుడు చూడండి ఆయన ఎట్లున్నాడు ఏసుక ఆయన ఎట్లా మనము ప్రకటిస్తున్నాం ఆయన ఎట్లా చూపిస్తున్నాం అనేది ఆయన మనుషు కుమారుడే కానీ సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్న ఇక్కడ పరిచయం చేయబడుతుంది మనకి ఇప్పుడు చూడండి శరం ఎట్లుందో ఏ ప్రవ్ శరణ్ ఎట్లా చూడగలం ఆయన మనిషిలాగా శరణం దాచుడు కానీ ఆయన అసలు రూపం ఎట్లుందో చూడండి ఆరో వచ్చిన అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది ఇంగ్లీష్లో బాగుంది తెలిస్తే చదువుకొచ్చింది తర్వాత టైం అయిపోతుంది మనకి హిస్ బాడీ వాజ్ లైక్ వెర్రిల్ అని అంటే అదొక విలువగల రత్నం లాంటిది ఒక మాణిక్యం లాంటిదా ఎట్లుంటుందంటే మనం చూస్తే ఇక్కడి చూస్తే అటు దిగ్గుడు కనిపిస్తుంది అంటే ఆయన అట్లా ఉంది అన్నట్టు ఎట్లా ఆ రక్తవర్ణపు రాయి మన ప్రభు శరీరము రక్తవర్ణపు రాయు వంటిది అంటే ఆయన జగత్ పునాదులు వేయబడక ముందే మన కొరకు గొరతు వర్ణింపబడింది అంటే మనకు తెలుసు అంటే ఈ సృష్టి ఆరం సృష్టి ఆరాభానికి ముందే ఆయన మరణించారు మనకొరు కానీ టైం ముందుకు వెనకాలకి వెళ్తూ ఉంటుంది అని దేశాలు వాక్యం ఆ సృష్టి ఆరామానికి ముందు జరిగిన ఆ యొక్క బలియాగాన్ని దాన్ని తీసుకొచ్చి తిరిగి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము మన కొరకు పెట్టినక్కడ ముఖ్యంగా మన కొరకు దానికి ముందు లేరు మనుషులు ఎందుకంటే వాళ్ళకి ఒకరికి లేదు ఆయన మన కొరకు మరణించింది విశ్వాసంలో కొంతమంది స్వీకరించిన పాత నిమిన కాలంలో ఆయన మన కొరకు మరణించాడు మన పాపం నిమిత్తం అని ఎవరు రెండు వేల తర్వాత మనుషులే ముఖ్యంగా రక్షింపబడ్డవారి కాబట్టి ఇప్పుడు చూడండి అతని ముఖము మెరుపు వాళ్ళే ఉండేరు తర్వాత అంటే ఆయన ముఖాన్ని ఎవరు చూడలేరు ఎందుకంటే ఆ ముఖం అంతా మెరుపుతూ ఉన్నది అన్నట్టు అతని కన్నులు జ్వాలమయమైన ద్వీపములను ఎందుకు నేను చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి ఇది నీకే వర్తిస్తుంది స్వీకరిస్తే లేకపోతే నీకు దొరకది ఈ వాక్యం అతని కన్నులో జ్వాలమయమైన ద్వీపములను అంటే ఆయన ఎక్కడున్నాడు నువ్వు అట్లనే ఉంటావు చెప్తుంది ఈ వాక్యం అతని భుజములను పాదములను తలతలాడు ఇద్దరిని పోలిండను మొదటి దగ్గర చూస్తాం మనం ప్రాణంగా అతని భుజములను పాదములను తలతలలాడు ఇద్దరిని పోలి ఉండేది అంటే దానిలో చూస్తున్న దర్శనంలో మనుషు కుమారుడు ఎట్లా ఉన్నాడు చేయబడుతుంది ఆయన ముఖం ఎట్లుంది ఆయన శరణం ఆయన తర్వాత కనులు ఆయన భుజములు ఎట్లున్నాయి ఆయన పాదములు ఎట్లున్నాయి తర్వాత అతని మాటల ధ్వని నరసమూహపు కంట ధ్వని వాళ్ళు ఉండేదంటే కొన్ని లక్షల కొద్ది లక్షల కొద్ది మనుషులు మాట్లాడితే ఎట్లుంటుందో ఆయన స్వరం అట్లుంటుంది అంట ఒక రకంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే వైబ్రేషన్స్ ఉంటాయి ఆయన స్వరంలో వైబ్రేషన్స్ అంటే మీకు ఈ సత్యము తర్వాత తర్వాత తీరిగ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ కంటని వైబ్రేట్ అవుతుందా నువ్వు వాక్యం ప్రకటించినప్పుడు నువ్వు రోగుల ప్రార్థించినప్పుడు దయ్యంలో వెలగొడినప్పుడు మీ స్వరం అట్లా ఉండాలని చెప్తుంది వాక్యం అంటే రౌద్రంతో లేక ఆ యొక్క సింహం గాండ్రీస్ ఎట్లుంటది అంత భయంకరంగా ఉంటుంది అన్నట్టు స్వరం తర్వాత ఒక జల ప్రదాయం వస్తే ఎట్లుంటది అట్లుంటుంది ఆయన స్వరం నుండి కొన్ని కోట్లాది కోట్లాది బూరెలు ఊదుతే ఎట్లుంటుందో ఆయన స్వరం అట్లుంటది అన్నట్టు ఆ స్వరానికి గజగజ వణుకుతారు మనుషులు అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దాని దానియాలతో పాటు చాలా మంది చూస్తుంది దర్శనం ఇది నేను చెప్పే పాయింట్ ఇప్పుడు మన గ్రూప్లో కూడా చాలా మందికి తెలుసు దర్శనాలు మనం చూస్తున్న దర్శనాలు కొంతమంది కూడా చూస్తూ మన గ్రూప్లో ప్రాస్ చెక్ చేసుకుంటా ఉంటాం మేము అందుకే ఈ బిపీఎంలో ముఖ్యంగా ఇది ఏంటంటే ఒకవేళ నీకు ప్రవచనం దేవుడు ఏదైనా బయలుపరిస్తే దర్శనీతికి కానీ ప్రవచన పరంగా కానీ నాకేదాన్ని బయలుపరిస్తే నేను చెక్ చేసుకుంటాం బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అంటే అందరం కాదు కొందరే అట్లా పరిశీలించుకుంటాం ఎందుకంటే తెలుసు ఇది నీకు నీ కూడా బయపరచుడు నా కూడా బయపరచుడు దేవుడు తాను చేప ప్రతి కార్యాన్ని స్థిరపరుస్తాడు కాబట్టి మనం పరిశీలించుకుంటుంటాం నీకు ఇంకా ప్రవేశాలు లేక నీకు దర్శనం వచ్చిందా నీకు కల ఏ రిక్తిగా దేవుని తను మాట్లాడుతున్నాడు చూడండి ఏడవసరంగా ఇక్కడ నేను ముగిస్తా దానిలను నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాగుకొన్న వాళ్ళని అని పారిపోయి ఇంతమంది ఉండగా ఏసు ప్రభుని ఒక్కడే చూస్తున్నాడేంటి నేను ఆశ్చర్యాన్ని నేనే చెప్పి మీకు చివరిగా ముందే పాయింట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని బిడ్డలై ఉండి రక్షింపబడి మీరు చూడలేకపోతున్నారు కానీ ఒక్క వ్యక్తే చూడగలుగుతున్నాడే అవి ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి ఒక్క సేవకుడే ఒక్క సేవకు ప్రభుని చూడలే చూడగలుగుతున్నారే నేను ఎన్నిసార్లు మీకు ఇవి జ్ఞాపకం చేస్తున్నాను ఒక రిక్వెస్ట్ లాగా ఒక్కసారి చూడండి చాలా అంతే ఆయన కొన్ని ప్రయాసపడండి ఆయన మోహం చూడండి ప్రభావ నాకు హృదయ శుద్ధి గలవారు దేవుని చూసే గల వాక్యం ఉంది కదా ప్రభు నేను నిన్ను చూడాల ప్రభు నాకు అది బహు ఆశగా ఉంది ప్రభు దాని కొరకు నేను ఉపాస ప్రార్థనలు ఉంటాను ప్రభు దాని కొరకు నేను కనిపెట్టుకుంటాను నాకు మీ యొక్క దర్శనం అనుభవించి ప్రభువ నేను ఎన్నిసార్లు చూపించిన చాలా మంది చూసింది ఆయన నమేషన్ ఎవరు చూడలేదు వివరంట నేను చాలా వాక్యాలు చూపించాను ఆయన చూపించినట్లు ఆయన చూసినట్లు దానియలు అయితే ఎన్నిసార్లు తీసుకుంటే చూడండి ఆయన ఏసిన వాళ్ళు ఆయనకు తెలియదు ఏసారి కానీ ఈయనవాడు మనుష్య కుమారుడు పనుల గురించి వాడు ఈయన ఎట్లున్నాడు అన్న విషయాన్ని ఇది బహు ఆశ్చర్యం ఉంటుంది నాకు ఈ ఆయనని ఏ రీతిగా పరిచయం చేస్తుంది హండ్రీ దానియల్కి దానియలు దాన్ని ఇందులో భద్రపరచకపోయి ఉంటే నాకు మన ప్రభువు యొక్క గుండగణాలని మనం ఎప్పటికీ తెలుసుకోలేదు దేవుడికి అందుకే మనం చెప్తుంటాం మనం ఎటువంటి వాడిని నువ్వు మాకు తండ్రిగా దేవుడిగా మాకు అనుగ్రహించిన మా రక్షకునిగా మేము నాకు అనుగ్రహించిన తండ్రిని వాళ్ళందరూ ఆయన స్వరం విని పరిగెత్తిపోయినట్ట అంటే అంత పెద్ద శబ్దము ఎంత పెద్ద స్టీకర్స్ పెట్టినా రావు ఎందు వసంకొచ్చేపటికి అక్కడ చూపించేసినా నేను క్లోజ్ చేస్తాను వాక్యం నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనంలో చూసి దీన్ని అర్థం చేసుకోండి నువ్వు ఒంటరిగానే నీ జీవితంలో ఆయనతో పాటు సాహసం కలపాలా అందరు పారిపోతున్నారు అందరు తెచ్చిపెట్టేస్తారు చివరికి కాక మూడు వందల మందితో ఆరంభమైంది మన పరిచయ ఈరోజు హండ్రెడ్ ఉన్నారు ఏబిపిఎంలో కానీ ఏ రోజైనా హండ్రెడ్ పీపుల్ లాగిన్ అయినారా రోజు కాలేదు నేను చూసినా కదా ఇప్పుడు పదిహేడు వందల దినాలు పదిహేడు వందల దినం అనుకుంటే రోజు దినం ఈ పదిహేడు వందల యాభై నాలుగు దినాలలో వంద మంది ఏ రోజు లాగే కాదు నాకు తెలుసు కానీ నెక్స్ట్ డే మటుకు ఒక ముప్పై నలభై మంది తిరిగి వింటూ ఉంటారు అంటే వాళ్ళు లేటుగా రావచ్చు ఆఫీస్ నుంచి ఇంటికి లేక త్వరగా పండుకొని పొద్దున్న లేస్త అంటే వాళ్ళకి తర్వాత ఎట్లా ఉంటాయి కదా అనేసి ఓ లేసి వినచ్చి అనేసి లేకపోతే ఆఫీస్ పోతే వినచ్చలే అని ఉండొచ్చు వాళ్ళు తప్పన మనం మటుకు లైవ్గానే వింటున్నాం వీటన్నిటిని అంటే మనం ఫస్ట్ టైమర్స్ అన్నట్టు ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు సెకండ్ టైమర్స్ అన్నట్టు కాబట్టి ఒంటరిగా ఉంటేనే ఈ దర్శనాలను చూడగలవు నువ్వు నీ ప్రభు సహసంలో ప్రార్థనలు ఎంత సేవ చేసినావనేది కాదు ఎంత వాక్యం చెప్పినా కాదు ఎంత మందికి ప్రార్థన చేసినావనేది కానీ కాదు వ్యక్తిగతంగా నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చినావా రహస్యగదిలో పోయి తల్లి ప్లేస్కొని ప్రార్థన చేసినావా ఆయన దర్శనాన్ని నువ్వు చూసినావా ఆ రోజులలో చూడండి చూసినందున నాలో బలం ఏమయ్యూ లేకపోయాను నా సొగసు వీకారం అయ్యాను బలము నా ఎందుకు నిలవలేదు సరే దీన్ని చూసినప్పుడు మనం బహు ఆశ్చర్యంగా మనకు తల చూలసింది ఏంటంటే చూడండి ఈయన యేసు ప్రభు కాకపోతే తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు టెస్ట్ అయ్యండి మనకి ఒకవేళ నిజంగా వేసుకోకపోతే చూడండి నేను అతని మాటలు వింటుంది అతని మాటలు విని నేను నేలను సాక్షంగా పడి గాడి నిద్రపోయిన వాళ్ళని అంటే ఆయన ఎదుట ఈయన సాసంగా పడిండు అప్పుడు అతడు అప్పుడొక్కడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోకి నన్ను నిలబెట్టి ధాన్యాలు నీవు బహుప్రియుడు గనుక నేను నీ ఎద్దరికి పంపబడుతుంది నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామా అతడి మాటలు అతడి అతడి మాటలు నాతో చెప్పగా నేను వాడకచ్చు నిలబడి తిని ఇప్పుడే మీరు చేసుకోవాలి ఎందుకు ఆయన దర్శనంలో మనం చూడలేకపోతున్నాం ఎందుకు దేవుదాన్ని చూడలేకపోతున్నాం అంటే మనం నిలబడలేదు కొంతమంది చనిపోతారు కూడా మరిచలేక అంత పవర్ ఉంటుంది అన్నట్టు కాబట్టి నేను ఆపేస్తున్నాను ఆయన ఎంతగా అందుకే ప్రతిసారి మనం చూస్తాం భయపడకూడ అని చెప్తా ఎందుకంటే మానవ బలమైనది ఏంటంటే పాపభితంగా జీవితాలు కాబట్టి బలం భయం ఉంటుంది కానీ రక్షింపబడడానికి భయపడవద్దు భయపడకూడ నమ్మిక మాత్రం ఉంచుడి దేవుని గొప్ప కారణం నీ జీవితాలుగా చూస్తారంటాడు కాబట్టి ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఒక అందరికీ ఆ యొక్క మనకు ఏంటంటే అందరము ప్రభు చూడగలము ఈ వాక్యం ప్రకారంగా శరీరంలో ఉన్నప్పుడే చాలా మంది ఇంటలే తప్ప కదా ఈ కాలం ముగించినాక ఈ శరణి ముగించినాక పళ్ళు ఒక మెడక కదా అని అనుకుంటారు అది రాంగ్ బోధ నువ్వు ఈ శరణంలో ఉన్నప్పుడే ఆయన చూడడం నేర్చుకోవాలా నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా దాని కొరకు తప్పన ప్రయాసపడండి ఉపాసలు ఉండండి ఒక్కసారి నేను చూడాల ప్రవ్వా ఈ స్వరం నేను వినాలా ఎందుకంటే ఎవరు చెప్పరు మీకు ఇది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఇది మరోసారి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం మన కొరకు ఆయన చేసిన కార్యమైన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఆయన చూడగలం ఎంతమంది భక్తులు ఆయన చూసినారు మనం కూడా చూడగలం కళ్ళు మూసుకొని ప్రాణంతో ముగించుకున్నాం బ్రోబ వరుష గ్రోగ తండ్రి మీకు వనాలు అయినా గొప్ప దేవ పాత నిబంధన భక్తులు ఎంతమంది మిమ్మల్ని ముఖాముఖంగా చూసినారు నైనా కొత్త నిబంధన కాలంలో మీరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక కూడా ఎంతమంది మిమ్మల్ని చూస్తున్నారు అయినా రిసాన్ చూసి సౌలు పౌలుగా మార్గముందు చూసిండు ప్రభావ అనేక మంది మిమ్మల్ని చూస్తున్నారు నేను యోహను భక్తుడు మీరు పరలోకానికి వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని చూస్తాను దర్శనం మేము కూడా చూడాలని తప్పన ఆశ మాకు ఆశ కలిగిన హృదయం తృప్తిపరిచే గొప్ప దేవుడు అనుకరించండి మాకు ఆ యొక్క పొందాలి ప్రభు మే మిమ్మల్ని చూడాల ప్రభు మీతో మాట్లాడాలా ప్రభావ మీ స్వరం వినాలా ప్రభావ అటువంటి భాగ్యాన్ని ఈ గురుపులో ఉన్న వారందరికీ ్రీస్తు పరిశుద్ధ నామీసు నడి మనందరికి సదాకాలం తొడైన అందరికీ ప్రజలు